పైనున్నటువంటి ఉత్కృష్టమైనటువంటి పైనుంచి చూసే పరం పైనుంచి చూసేటటువంటి నిర్ణయం ఉత్తమ నిర్ణయం ఉదాసీనత ఉత్కృష్టత ఊరకుండుట అక్కడ నిలబడి ఈ జీవుని ఎక్కడ తరింపజేయాలి ఇప్పుడు ఆ స్థానంలోకి తరింపచేసి లయింప చెయ్యాలి హరి ఓ శ్రీ గురు భో రి ఓర్ణమదూర్ణమిదం ఓర్ణ ఓర్ణముద్య ఓర్ణస్ ఓర్ణమాద ఊర్ణమేవాసిషణ సత్ సత్ ఓ శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీగురుభ్యో నమ్మ హరి నారాయణ నారాయణ